కీర్తన రెండు వందల ముప్పై రెండు కొలచినవారికి కొమ్మని వరములిచ్చి వెలయు కలశాపురవీది హనుమంతుడు బెట్టుగానొక చేత చూపెడి తన ప్రతాపము పట్టుకున్నాడొకచేత పండ్లగొల మెట్టుకొన్నవి కాసి మెదడు తోడి తలలు రట్టడి కలశాపుర దిట్ట హనుమంతుడు చచ్చర వీనుల ఆలించేది సురల నుతులు కొచ్చి కొచ్చి తోక చుట్టుకొన్నది నింగి తచ్చిచూచేది కన్నుల దాసుల మీది కరుణ ెక్క కలశాపురము హనుమంతుడు వసుధమతిలోనిది స్వామికార్య విశ్వాసము వెసదనది విష్ణుభక్తి పనేనది పనైనది భక్తి పసగా శ్రీవెంకటేశంట్లలోన రసికుడు కలశాపురము హనుమంతుడు